శ్రీ గురుభ్యో నమ హరి ఓం స్మృతిస్మృతిపురాణా ఆలయం కరుణాయం నమామిభవత్దశంకరం లోక శంకరం తేజ క్షమా కలపకూడదు అలా విడదీసే పథకాలి ఓకే ధృతి శౌచం భవంతి అద్రోహో నానితపద అభిజాతీ సంపదని మనం పెంపొందించుకోవాలి డబ్బు సంపాదించటం కష్టం కానీ దైవీ సంపదని పెంపొందించుకోవడం మరింత కష్టం కర్మలు చేయటం తేలిక కాదు కర్మలు చేయటానికి చాలా కమిట్మెంట్ ఉండాలి అంగబలము అర్థబలము అవన్నీ ఉండాలి కర్మలన్నీ మనం ఇక్కడ కూర్చొని ఉపన్యాసాలు చెప్తాం పెద్ద పెద్ద కర్మలు వేసి చేసి వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు పెట్టి ఆ రిత్తులు వేసేటువంటి ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పి వాళ్ళు వేసే డిమాండ్స్ అన్నిటికీ తల వగ్గి నిర్వహించడం అదే మాటలు కాదు చాలా కఠినం కానీ కర్మ దైవీ సంపదని పెంపొందించుకోవటం మరింత మరింత కష్టం సో ఒక యజ్ఞం చేయడం తేలిక కానీ క్షమాగుణాన్ని అలవరుచుకోవటం చాలా కష్టం సో మనం క్షమా అంటే విస్తారంగా చూస్తూ ఉన్నాము క్షమా తర్వాత ధృతి హీ చూడండి ధైర్యం అనే మాట తరచుగా వినబడుతూ ధృతి అంటే ధైర్యమే అయితే ధీర శబ్దాన్ని వేదాంతంలో పర్టికులర్గా వివేక వివేకము అనే సెన్స్లో వాడతారు ధీరుడు అనగా ఆత్మ అనాత్మ వివేకము గలవాడు అని అర్థం మాములుగా లోకల్లో అయితే ధీరుడు అంటే బాగా ధైర్యము గలవాడు అని అర్థం మన లోకల్ గుండాగారు ఉంటారు చూసారా ఆయన్ని ధీరుడు ప్రతి బస్తీలోనూ గుండాలతో కొంతమంది ఉంటారు కదా వాళ్ళని ధీరుడు అని అన్ని లోకాల అనుకుంటారు ఎంత ధీరుడు మగధీరుడు అని పేరు ఉన్నదండి వాడు ఎలా ఉంటాడో కనపడే వాళ్ళని కొట్టేస్తూ ఉంటాడు ఆ ధోరణిలో జనులు ధీర శుద్ధాన్ని అర్థం చేసుకుంటారు లోకంలో ఆ మీనింగ్ దానికి లోకం అలాగా ఆ మీనింగ్లో వాడుతూ ఉంటారు బట్ వాస్తవంలో ధీర శుద్ధానికి అర్థం ఏంటంటే ఆత్మ అనాత్మ వివేకము గలవాడు అని అంటే దేహము ఇంద్రియములు మనస్సు వీటిని మానవులందరూ కూడా ఆత్మరూపంగా అవియే లేవు అనే సెన్స్లో జీవిస్తూ ఉంటారు పెద్ద సమస్య లౌకికులు మాత్రమే కాదు లౌకికులు అలాగూ అజ్ఞానం అలాగే ఉంటారు కర్మలని చేసేవాళ్ళు ఉపాసనలను చేసేవాళ్ళు కూడా దేహాభిమానంతో దేహేంద్రియ మనస్థ విఘాతం ఏంటే కలదు అదే అనేను అనే అజ్ఞానంలో జీవిస్తూ ఉంటారు చాలా మహామాయ మహామాయ విశ్వం భ్రమయసి అనేది అంటారు ఎవరో కదే అన్నారు ఈ పెద్ద పెద్దవాళ్ళు విద్వాంసులు కూడా ఆ మాయ యొక్క అజ్ఞానం యొక్క ప్రభావంలో ఉంటారు కాబట్టి ఎవరైతే ఆత్మానాత్మ వివేకము కలిగి ఉంటారో వారు ధీరులు ధీర అనే శబ్దం ధీరని యొక్క భావము అంటే స్థితి దానికి ధైర్యము అది ఈ ధృతి ధృతి అంటున్నారు కొంచెం తేడా ఒక్క పిసర్ తేడా సో ధృతి అంటే రియల్లీ సంయమము అని అర్థం ధృతి అంటే ఇప్పుడు మీకు అదే అనుకోండి ఆపదంటే ఎలా వస్తూ ఉంటాయి పరసు కొట్టేసరి ఎక్కడో ఊరు కానీ ఉన్నప్పుడు పరసు నేను ఒకసారి భద్రాచలం వెళ్ళాను భద్రాచలంలో రాముని శ్రీరాముని దర్శిద్దాం గోదావరిలో స్నానం చేసి శ్రీరాముని దర్శిద్దామని ఎప్పుడో పూర్వజన్మలో పూర్వజన్మలో యాభై ఏళ్ళ కలసారు సో అక్కడికి భద్రాచలంలో దిగాను అప్పట్లో భద్రాచలం రోడ్ అని రైల్వే స్టేషన్ ఒకటి ఉంది అక్కడ దిగి అక్కడ నుంచి బస్సు పెట్టి గోదావరికి రా దగ్గరలో బస్సు దింపేస్తాడు అక్కడ బస్సు దిగి అక్కడి నుంచి నడిచి ఇశాఖంపటం నడిచి ఒక మైలు దూరం పడవ దగ్గరికి వెళ్ళి పడవ టికెట్ కొనుక్కొని పడవ దాటి భద్రాంగం వెళ్ళాలి అది ప్రయాణం మీరు దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ముసా పద్దెనిమిదో శతాబ్దము ఏదో ఇప్పుడు అలా ఏమీ లేదు తీరా వెళ్ళి అవతల ఒడ్డుకు గంగా గోదావరి స్నానం చేద్దామని సిద్ధపడే టైంలో చూసుకున్నా మన జేబులో పైసలు ఏమీ లేవు సరే కొన్ని పైసలు లేకపోతే గోదావరి స్నానానికి అడ్డా లేదు కదా కాబట్టి గోదావరి స్నానం చేసి సో అది ఒక ఆపద ఆపదే కదా మీరు పైసలు అయి లేకపోతే చిన్న వయస్సులో పైసలేం లేకుండా భద్రాచల ఊరు కాని ఊరిలో మనం ఏం చేస్తాం అయితే స్నానం చేసి సంధ్యావందనాధికలను అనుష్ఠించే ముందు రాముల వారిని దర్శనం చేసి ఆ రోజుల్లో రామాలయాన్ని కొత్తగా కడుపుతున్నారు ఈ రాముణ్ణి షిఫ్ట్ చేసి మేక్ షిఫ్ట్ టెంపుల్ అని ఒక చిన్న క్యాంట లాంటిది వేసి అక్కడ దాంట్లో కూర్చోబెట్టారు ఈ రాముణ్ణి ఆ రాముణ్ణి దర్శించి మెయిన్ టెంపుల్ పడుతున్నారు ఆ రోజుల్లో అప్పుడు ఆలోచిస్తే ఏమిటి చేయడము అని ఆలోచిస్తే ఎవరినో రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ పలహారం కొంత వ్యవస్థ చేశారు భోజనం అయిపోయింది కోనవరంలో అక్కడికి వెళ్ళడానికి రైలు బస్సు ఛార్జీలు ఇచ్చారు పోలవరం వచ్చి అక్కడ వెళ్ళడం పట్టుకుని రాజమండ్రి వెళ్ళడానికి లాంచీ చార్జీలు ఇంకో హోల్ ఇచ్చారు అలాగే చేసుకుని రావడం అయినది ఇప్పుడు తలుచుకుంటే ఆ కార్యక్రమాన్ని మనం చాలా సంయమముతో అంటే ధైర్యమును కోల్పోకుండా గుండె నిబ్బదమును కోల్పోకుండా కంగారుపడి గంతులు వేయకుండా ఏడుస్తూ మూల మనం బాగానే నిర్వహించామని నాకు అనిపిస్తుంది ఇప్పుడు సడన్గా గుర్తుకొచ్చింది ఎందుకు గుర్తుకొచ్చిందో నాకే తెలియదు దాని పేరు ధృతి నా దృష్టాంతమే చెప్పారు మొరులు అనుకోకుండా మీరు ఇంతకంటే గొప్ప గొప్ప ఘనకార్యాలు చేసినటువంటి పెద్దలు మీరందరూ నాకు తెలుసా సంగతి కాబట్టి ఆ విధంగా ఏదైనా ఒక అనుకోని ఇబ్బంది వచ్చినప్పుడు భోరు భోరుగులు ఏడుస్తూ కూర్చోకుండా సంయమముతో నిలబడి పరిస్థితిని ఎదుర్కొని ముందుకు అడుగు వేయుట ధర్మాన్ని తప్పకుండా ధర్మాన్ని కూడా ధర్మాన్ని తప్పకుండా ఉండడానికి ఎంతటి ధృతి కావాలి అందరూ ఆఫీసులో అందరూ లంచాలు పుచ్చుకుంటున్నారనుకోండి నేను ఒక్కనే లంచం పుచ్చుకోకుండా నిలబడి ఉంటాను అన్నదానికి ఎంత ధృతి కావాలి అందరూ అసత్యం చెప్తుంటే నేను మాత్రం అసత్యం చెప్పను అందరూ బిజినెస్ల్ని మోసంతో చేస్తుంటే నేను మోసము కపటము లేకుండా బిజినెస్ చేస్తాను అని నిలబడటం అదే సామాన్యమైన మాట కాదు అది ధృతి అలాగే కొంతమంది ఉంటారు మేము లంచము ఇవ్వము అది ప్రిన్సిపల్ విల్ నాట్ గివ్ బ్రాటా స్థలా బిజినెస్ చేశారట జమ్షెడ్డి టాటా దగ్గర నుంచి లైసెన్స్ రాజ్యలో లైసెన్స్ రాజ్యలో వాళ్ళు బిజినెస్ నడిపించారు ఫ్యాక్టరీలను కట్టారు ఆ రోజుల్లో ఫ్యాక్టరీ కట్టాలంటే ప్రతి అడుగునా లంచం పెడుతూ ఉండాలి అటువంటి కాలంలో లైసెన్స్ రాజ్యం ప్రసిద్ధి లైసెన్స్ అండ్ పెర్మిట్ రాజ్ బ్రిటిష్ రాజ్ విడిపోయి మనకి ఏమొచ్చింది లైసెన్స్ అండ్ పెర్మిట్ రాజ్ అనేది సో ఆ కాలంలో టాటా టాటాస్ స్టీల్ జమ్షెడ్జీ తర్వాత ఆయన వారసులు ఆయనైతే బ్రిటిష్ వారి కాలంలోనే పెట్టారు ఆయన వారసులు ఆ బిజినెస్ని విస్తరింపజేశారు వాళ్ళు నియమం ఒకటి ది హౌస్ హ్యాజ్ ఎ రూల్ విల్ నెవర్ బ్రైబ్ ఎనీ గవర్నమెంట్ business. బిజినెస్కి పర్మిషన్ వస్తే వచ్చింది లేకపోతే లేదు అది దాన్ని ధృతి business రకంగా వాళ్ళ బిజినెస్ని విస్తరింపజేసారు మనం చిన్న పని ఆలస్యమైతే బ్రైబ్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం ఎందుకంటే మన హృదయంలో వీక్నెస్ అవకాశం కాబట్టి ధృతి అనేది ఏ విధంగా ఉంటుంది అన్నదానికి దృష్టాంతం చెప్పాను శంకరులు అంటారు చూడండి ధృతి దేహేంద్రియేషు అవసాదం ప్రాప్తేషు అది చాలా గొప్పగా డిఫైన్ చేశారు ఆ డెఫినేషన్ అంతా చూద్దాం మనం దేహము ఇంద్రియములు అవసాదమును పొందుతున్నది అవసాదము అంటే కుప్పకూలిపోవుట అని అర్థం కుప్పకూలిపోట అవ అంటే పరాభవింపబడి అంటే దేహము విపరీతమైన శ్రమకి శ్రమకి గురి ఫెటిగ్ అంట అది ఇంగ్లీష్లో ఫెటిగ్ అన్నది మెడికల్ కండిషన్ ఇట్స్ మెడికల్ కండిషన్ ఫెటిగ్ లైక్ ట్రామా ఫెటిగ్ ఇవన్నీ కూడా మెడికల్ కండిషన్స్ వీడికి ఫెటిగ్గా ఓవర్టేక్ చేసేస్తుంది అలా నిలబడలేనిట అలాగే కూలిపోతాడు దాన్ని దేహము అవసాదమును చెందుతా అన్నదానికి దృష్టాంతం ఇక ఇంద్రియముడు కళతో చూడలేడు కళ్ళు తిరిగిపోతూ ఉంటాయి మీరేదో చెప్తూ ఉంటారు కానీ వాడేమీ వినలేడు వినే శక్తి లేదు వినటం లేదు చెవులు వినడం మానేస్తాయి తర్వాత వాడు మనస్సుతో ఆలోచన కూడా చేయలేకుండా స్టర్న్ ఉంటాడు మనస్సు చాలా కఠోరమైన లోతై గాఢమైనటువంటి విషాదముతో దుఃఖముతో దాని దిరుపులోకి వెళ్ళిపోయే మనస్సు మనస్సు పనిచేయటం మానేస్తుంది వాడు అలాగా శిలాప్రతిమలా ఉండిపోతాడు కాళ్ళు దే స్టాప్ హోల్డింగ్ ది బాడీ కాళ్ళు అలా నిలబెడతాయి దేహాన్ని స్తంభాల సపోజ్ స్తంభంలో ఉండే సిమెంట్ అంతా కూడా ఇసక ఇసకలాగా అయిపోయింది అనుకోండి ఏమవుతుందో స్తంభం పడిపోతుంది ఆ రకంగా ఈ కాళ్ళు ఇంకా వీడిని నిలబెట్టడం మానేస్తాయి అప్పుడు కుప్పకూలిపోతాడు అది అది వర్ణ ఓకే దేహేంద్రియాదిషు అవసాధనం అవసాధనం ప్రాప్తేషు అవసాదం ప్రాప్తేషు అవసాధనము పొందే పొందే దేహము ఇంద్రియములు అది ఆ పరిస్థితి నేను జాగ్రత్తగా వర్ణించాను కదా అప్పుడు తస్థ ప్రతిషేక అలా పడిపోకుండా నిలబెట్టేది దేహము కుప్పకూలిపోకుండా ఒక ఇన్నర్ రిజర్వ్ ఆఫ్ స్ట్రెంగ్త్ అంటారు అంటే శరీరంలో ఇంకా సర్వవిధములా శక్తి ఉడిగిపోయింది అన్నప్పుడు కూడా ఇన్నర్ రిజర్వ్ ఆఫ్ స్ట్రెంగ్ ఉంటుంది ఒక ఒక శక్తి ఇంకా రిజర్వ్లో ఉంటుంది దాన్ని బయటికి లాగుతాడు దాన్ని పైకి తెచ్చుకుంటాడు ధైర్యం తెచ్చుకుంటాడు ధృతి తెచ్చుకుంటాడు దాంతో ఆ కాళ్ళు అలా పడిపోతున్న కాళ్ళు పడిపోకుండా అలా ఉంటాయి అంటే దేహం నిలబడి ఉంటుంది అలాగే మనస్సు కూడా దుఃఖ భారంతో కృంగిపోతుంటే ధైర్యం తెచ్చుకుంటాడు ధృతి తెచ్చుకుంటాడు తెచ్చుకుని మనస్సు కృంగిపోకుండా ఏడుపు మొదలుపడి ఏ ఏ భోరు భోరుమని ఏడవడం కాకుండా నిలబడి ఉంటాడు నిబ్బరంగా నిలబడతాడు ఆల్మోస్ట్ అబౌట్ తుఫాన్ బట్ పడిపోకుండా అలా నిబ్బరంగా నిలబడతాడు దాన్ని ధృతి అని అంటారు మీకు ధృతికి ఒక దృష్టాన్ని జరుగుతుంది కడుపులో ఫుడ్ పాయిజనింగ్ లాంటిది అయ్యి కడుపు అంతా చర్నింగ్ కవర్తో కెలికేస్తున్నట్టుగా అయిపోయి వాడు వామిటింగ్ వచ్చేస్తే ఆ సభలో వామిట్ చేసినట్లయితే మర్యాదగా ఉండరు సౌభ ఉండగా ఉంటారు చాలా కలగా అయిపోతుంది కలగా పాడైపోతుంది కనుక అప్పుడు ఆ వామిట్ చేయకుండా ధృతితో హోల్డ్ ఇట్ హోల్డ్ ఆల్ దట్ ఆల్ దట్ చర్నింగ్ ఇన్సైడ్ దాన్ని అలా హోల్డ్ చేసి మర్యాదగా జాగ్రత్తగా లేచి నిలబడి కాళ్ళు నిలబడడానికి సిద్ధంగా లేకున్నా లేచి నిలబడి నడిచే పరిస్థితి లేకున్నా నాలుగు అడుగులు వేసి అలా బయటికి పోయి అక్కడ సేఫ్గా ఒక మంచి వా అనుకూలమైనటువంటి ఒక స్థలం చూసి అక్కడ వామిట్ అప్పుడు అక్కడ కూర్చుండిపోతారు వాణ్ణి ఆ థర్టీ సెకండ్స్ నిలబెట్టింది ఏమిటంటే ధృతి అది ధృతి కొంతమంది ఎలా ఉంటారు ఇంకా ధృతి లేదేం లేదు వామిటొస్తే అక్కడే వామిట్ చేయడం ఏడుకొచ్చి భో భో అని ఏడ్చిస్తాం అమ్మో అయ్యో అని గుడ్డలు వాదేసుకుంటూ ఏడిచేస్తాం సో లేకపోతే తిండపడి లాయిలా చల్లేయడం లేకపోతే డిప్రెషన్లో ఏడుకోవడం ఇవన్నీ కూడా ధృతి లేని సందర్భాలు అలా ఉంటాయి కాబట్టి శంకర్లు ఏమంటున్నాకంటే ఆ విధంగా కుప్పకూలిపోకుండా అడ్డుకునేది తచ్చ ప్రతిషేధక ఏమిటది అంతఃకరణ వృత్తి విశేష అది మనోబలం మనస్సులోంచి వస్తుంది ఆ బలం శరీరము కుప్పకూలిపోకుండా నిలబడింది అంటే ఇది శరీరం యొక్క గొప్ప కదది మనస్సు యొక్క గొప్పతనమే మనస్సులో నో ఐ విల్ నాట్ అలౌడ్ దిస్ టు హ్యాపన్ నేను స్టేజ్ నుంచి బయటకు వెళ్ళే వరకు దిస్ వుడ్ నాట్ హ్యాపన్ అని మనస్సులోంచి ఒక దృఢ సంకల్పం పుడుతుంది అది కాబట్టి శరీరము కుప్పకూలిపోకుండా ఆపేటువంటి ఒకనొక చిత్త వృత్తి అంటే మనస్సు యొక్క మూమెంట్ అది విలక్షణంగా ఉంటుంది అది దాన్ని మనం జీవితంలో అనుభవానికి వస్తూనే ఉంటుంది అది దాన్ని వర్ణించ నక్ష వర్ణించడం ఎక్కువ వర్ణన కుదరదు దానికి సందర్భంలో విశేష అంటారు విశేష అంటే ఏ సర్టన్ ఫీలింగ్ ఆఫ్ ది మైండ్ అండ్ అర్థం అంతఃకరణ వృత్తి విశేష ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయాలంటే ఏ సర్టన్ అని ట్రాన్స్లేట్ చేయొచ్చు ఒకనొక అని తెలుగులో ఒకనొక మనోవృత్తి దాని కారణంగా శరీరము నిలబడుతుంది ఇంద్రియములు నిలబడతాయి ఏనా ఉత్తంభితాన్ని కరణాన్ని ఆ శక్తి ఏం చేస్తుందంటే మనోబలము కరణములను ఇంద్రియములను నిలబెడుతుంది అలా పడిపోతున్న ఇంద్రియములను నిలబెడుతుంది పుత్ స్తంభనం సా పోతుంది పుత్ స్తంభనం అన్నప్పుడు ఉదస్థాత్ స్తంభోఃపూర్వస్థ అనే సూత్రం ఉంది దాంతో సకారం పోతుంది పోయి ఉత్ంభ అవుతుంది సాపోతుంది ఊతు స్తంభ సాపోతుంది సో అలా నిలబెట్టడం పైకి నిలబెట్టడం స్తంభం చేసే పని లేదు కదా పైకి నిలబెట్టడం ఆ రకంగా ఇంద్రియములను అవి కొలాప్స్ అయిపోకుండా వాటిని నిలబెట్టేటువంటి అంతఃకరణ వృత్తి ఇంకా ఏం చేస్తుంది అది నా అవసీదంతి ఎప్పుడైతే దేహమును కూడా నిలబెడుతుంది ఇంద్రియములను కూడా నిలబెడుతుంది మనస్సు కూడా తృంగిపోకుండా ఉంటుంది ఆ మనోబలం చేతనే మనస్సు కూడా తృంగిపోకుండా ఉంటుంది ఈ విధంగా మనస్సు ఇంద్రియములు దేహము విషాదమును పొందవు ఫెటింగ్లోకి వెళ్ళిపోకుండా మనస్సు డిప్రెషన్లోకి వెళ్ళిపోకుండా నిలబడతాయి నా అవసీదంతి అవి వినాశము పొందకుండా నిలబడతాయి అదిగో ఆ అంతఃకరణ వృత్తి విశేషం ఏదైతే గలదో మనస్సు యొక్క ఒక శక్తి ఆ మూమెంట్ ఆఫ్ ది మైండ్ దానికి ధృతి అని అలా ఉండాలి అంతేకాని ప్రతి చిన్నదానికి భోరు భోరుమని ఏడికి వస్తో అయ్యో నా సున్నంతా పోయింది నా డబ్బంతో పోయింది నా బంధువులందరూ నా నేను ప్రయోగ ఫలానవాడు పోయాడు అది అలాగా కిందపడి జల్లే గుండెలు బాధేసుకుంటూ అలా పెద్ద హడావిడి చేసేటం అన్నది తగదు ఎలా ఉండాలంటే చాలా కాస్ట్గా చాలా ఓపిక్గా ఉండాలి ఒక ఆయన బస్సు ఎక్కాడు తలుపు వేస్తారు కదా మన ఆర్టీసీ బస్సులు తలుపులు ఎలా ఉంటాయి ఆ తలుపులు ఉండనే ఉండవు డిస్టిక్ బస్సులకు ఎప్పుడైనా ఒక తలుపు ఉన్నా అది అది ఆ డిజైన్ చూస్తే అదేనా మ్యూజియంలో పెట్టక డిజైన్లా ఉంటుంది దాన్ని లాగి ఇలా పైకి కొంచెం ఎత్తి లాగి దడేలుగా వేసి ఒక లేబర్ ఒకటి ఉంటుంది ఆ లేబర్ ఇలా పెడితే ఆ తలుపు దర్దర్ దర్దర్లాడుతూ అలా ఉంటుంది అనమాట అలా తీసి వస్తుంది ఆ డిజైన్ ఆ లేబరు ఆ డిజైను చూస్తే వీళ్ళు ఎప్పుడు నూట కాలం నాటికి కూడా వీళ్ళు పనికిరారు అన్నట్టుగా ఉంటుంది డిజైన్ మోస్ట్ పూర్ క్వాలిటీ వర్క్ మనిషి అదే ఉంటుంది సో ఒక ఆయన ఆయన ఎక్కాడు రెండో వాడు అక్కడ అడ్డంగా నిలబడే తలుపేశాడు తలుపేసినప్పుడు ఈయన వేలు ఇరుక్కుంది దాంట్లో డ్రైవర్ నడిపించుకుంటూ పోతున్నాడు ఈయన వాడితే చెప్తున్నాడు చూడండి మీరు తలుపు అయితే వేసేసారు నా వేలు ఇరుక్కుపోయిందండి దాంట్లో అంటే ఏమిటండి అంటాడు ఏమిటయా మట్లో ఏమిటంటున్నావు నా వేలు ఇరుక్కుపోయిందయ్యా తలుపులోనూ అంటే అప్పుడు ఎవడో లోపల ఉన్నవాడు ఏమిటా అలాగే ఏమిటేవిటని ప్రశ్నిస్తావు తప్పుకోకండి అని వాడిని యువతలకి లాగి తలుపు తీస్తే అప్పుడు ఈయన వేలు తీసుకుంది ఆ వేలు నలిగిపోయి ఒక థర్టీ సెకండ్స్ టు సిక్స్టీ సెకండ్స్ అలాగే ఉండిపోయింది ఆయన ఎంత ధృతి గలవాడైతే ఆయన నా వేలు ఇరుక్కుపోయిందండి కొంచెం పక్కకి తప్పకుండా తలుపు తీస్తానని మెల్లగా చెప్తుంది వేలు నలిగిపోయింది పాపం అప్పుడేదో ఆ ఇంటి పండి రోజు రాసి కట్టి చేశారు అప్పుడు నేను అనుకున్నాను ఈయన గట్టిబడి ఈయన ధృతి మెత్తదగినది అని నాకు అనిపించింది సో విషయంలో అలాగే అలాగే జీవితం అంటే ఎవరికీ జీవితం అందరికీ జీవితం కష్టదాయకమే వాడు పరుస కొట్టేస్తాడు లేకపోతే స్టాక్ మార్కెట్ డిప్పు అయిపోతుంది ఇవవుతూ ఉంటాయి ఎవడో మనకి ఎవడో పోతాడు కావాల్సిన వాడు పోతాడు ఇవవుతూ ఉంటాయి అప్పుడు పెద్ద సెన్స్ ఆఫ్ లాస్ వచ్చేస్తుంది నేను పోగొట్టుకున్నాను అనే సెన్స్ ఆఫ్ లాస్ వచ్చేసి వాడు కుప్పకూలిపోతాడు అలా అవుతుండగా నిలపడగలగటము దాన్ని ధృతి అంటారు ఇవి దీన్ని స్పిరిచువల్ క్వాలిటీలో లెక్క వేసారు చూడండి దైవీ సంపదలో వేశారు ధృతి అంటే దీన్ని బట్టి ప్రతి చిన్నదానికి అల్లరి చేయటం ఏడవడం దుఃఖించటం విషాదము పొందుతా డిప్రెషన్లోకి వెళ్ళిపోవటం ఇవన్నీ కూడా ఆసు సంపదలో పడతాయి అవి తమో లక్షణాలు మంచిది రోట ధృతి శౌచం ఈ శౌచం మనం చాలాసార్లు అనుకున్నాము మళ్ళీ బ్రీఫ్గా చెప్పుకుందాం శౌచం అంటే క్లీన్ స్వచ్ఛ భారత్ అది దట్ ఈజ్ కాల్డ్ శౌచం స్వచ్ఛ భారత్ భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి అరవై ఏళ్ళు దాటిపోయింది ఇప్పుడు కొత్తగా ఇరవై ఒకటో శతాబ్దం కూడా వచ్చి ఇరవై ఏళ్ళు అయిపోయి ఇరవై ఏళ్ళు పదిహేను శతాబ్దంలో కూడా మనం ముందుకు వచ్చేసాం ఇప్పుడు కొత్తగా ఒక ప్రైమ్ మినిస్టర్ గారు వచ్చి ఒక కర్మయోగి వచ్చి మనం స్వచ్ఛంగా ఉండాలండి క్లీన్గా పెట్టుకోవాలి అని చెప్తున్నాడు వీళ్ళు దాన్ని దాని మీద విమర్శలు దాన్ని వెళ్ళకూలం చేయటం స్వచ్ఛ భారత్ని దాన్ని తిట్టడం అది వీళ్ళు కొంతమంది రాజకీయ ఆపణ కూడా చేస్తున్నారు దాని దొరికిన పీపుల్ అయితే స్వచ్ఛ భారత్ అంటే మోడీ గారి పనిది అని అనుకుంటున్నారు తప్ప మన పద్మారావు నాగారు ఈజ్ పర్టికులర్లీ బ్యాడ్ విత్ రిఫరెన్స్ టు స్వచ్ఛ భారత్ పర్టికులర్లీ బ్యాడ్ పద్మనాభనగర్ అసెంట్ క్లీన్ హైదరాబాద్లోకి పద్మనాభనగర్ ఎంటర్ కాదు ఎందుకంటే వెరీ వెరీ డర్టీ అండ్ ఆఫ్ దాట్ ఫస్ట్ సో సౌచమ్ మనందరం కూడా స్వచ్ఛ భారత్కి ఎంతో కొంత మన వంతు సహకారాన్ని అందించాలి స్వచ్ఛంగా పెట్టుకోవాలి మన పరిసరాలు భారతదేశంలో భారతీయులు ఒక చిత్రమైన వాతావరణం కనబడుతుంది భారతీయులు ఇంట్లో స్వచ్ఛంగా పెట్టుకుంటారు ఇంట్లో కానీ పరిసరాలని మురిచిగా పెట్టుకుంటారు నేను చూస్తూ ఉంటాను ఎప్పుడైనా ఎర్లీ మార్నింగ్ వాక్కి వెళ్ళినట్లయితే ఒక అమ్మ వచ్చి ఇలా చిన్న చీపులు గట్ట ఒకటి ఇలా ఇలా తుడిచేసి ఆ లోపల ఉన్నటువంటి తుక్కు అంతా కూడా రోడ్డు మీదకి తుడిచేసి అక్కడ రెండు నీళ్లు చల్లి అక్కడ ముగ్గు వేసి వెళుతుంది ఆ ముగ్గు వేయడం దేనికి లక్ష్మీదేవి ఇంట్లోకి రావడాని కోసం మరి తుక్కు అంతా తుక్కు అంతా మున్సిపాలిటీ గవర్నమెంట్ది అది ఆ రోడ్డు గవర్నమెంట్ది కదా ఇది మనం చూస్తాం ప్రతిరోజు తర్వాత పదిన్నరకి తీస్తారు ఇక్కడ షాపులు పదిన్నరకి తీస్తారు ఇండియా ఈజ్ అేషన్ ఆఫ్ లేట్ రైజర్స్ అండ్ అందరూ లేట్గా నిద్రలేస్తారు అలా ఎందుకు చెప్తున్నానంటే అమెరికా ఈజ్ అ నేషన్ ఆఫ్ ఎర్లీ రైజర్స్ అని ఒక ఇది వెల్నోన్ మున్సిపల్ ఏదో నేను అమెరికాను ఇట్ ఈజ్ అ వెల్ నోన్ అమెరికాలో సిక్స్ థర్టీకి ట్రాఫిక్ జామ్స్ ఉంటాయి ఎర్లీ మార్నింగ్ సిక్స్ థర్టీకి ట్రాఫిక్ జామ్స్ ఉంటాయి సిక్స్ టు సెవెన్ థర్టీ ఇజ్ అ బ్యాడ్ టైమ్ టు గో టు ది రోడ్ ఎయిట్కి మీరు కనుక రోడ్డు మీదకి వెళ్తే ఎవడో ఉండరు రోడ్డు మీద ఎందుకంటే అందరూ ఆఫీసుల్లో ఉండిపోయి గవర్నమెంట్ ఆఫీసెస్కి స్టార్ట్ ఫంక్షనింగ్ అట్ ఎయిట్ మరి చెన్నారెడ్డి గారు దాన్ని పెడదామని ట్రై చేస్తే ఆయన్ని ద పుల్ హిమ్ డా అండ్ దే డి నాట్ అలా టు సక్సీడ్ ఇన్ దట్ స్కీమ్ సో ఇక్కడ పదిన్నరకు వస్తారు ఆఫీసులకి మీరు పదిన్నరకి ఆఫీసుకి వచ్చారంటే ఇండియాకి ఇండియా డెవలపింగ్ కంట్రీగానే మిగిలిపోవడానికి ఇది ఒక ప్రధాన కారణం వీళ్ళు అసలు ఎయిట్కి రావాల్సిన మాట ఎయిట్ నుంచి వర్క్ చేసుకోవాలి పదిన్నరకి ఏమిటండి అప్పుడే మచ్ లేటర్ ఇన్ టు ది డే సో ఇండియా ఇస్ అేషన్ ఆఫ్ లేట్ రైజర్స్ ఈ బిజినెస్ పీపుల్ కూడా మీరు పదిన్నరకు వెళ్తే షాపులు తీయరు వాళ్ళు పదిన్నరకు వెళితే షాపులు తీయరు నిద్రపోతూ ఉంటాడు పదిన్నరకి షాప్ చేయరు వెరీ అన్ఫార్చునేట్ పదిన్నరకి మీరు వెళ్తే పది ముప్పై ఐదు పది నలభైకి వస్తాడు వాడు వచ్చా చాలా మంది తీసి ఆ పైకి లాగి ఏదో ఏదో చేస్తాడు చేసేప్పుడు పది మనిషి వస్తాడు లోపలికి రాని వాడు కస్టమర్లు కస్టమర్ని తోసేస్తాడు కూడా వీడు అటువైపు వెళ్తే కస్టమర్ అంటే అసలు కంటెంప్ట్ తప్ప అసలు రెస్పెక్ట్ అనేది లేదు తర్వాత న్యూ కస్టమర్ ఇదే న్యూసెన్స్ సో బ్యాంకులో కానీ బిజినెస్టర్లో కానీ ఈజ్ అ న్యూస్ అండ్ సో ఇట్ ఈస్ సచ్ఎ హ్యాబిట్ ఇట్ ఈజ్ ఇన్ ది ఇండియన్ సొసైటీ దట్ మహాత్మా గాంధీ గారు ఒక ప్రిన్సిపల్ చెప్పారు అయ్యా మీకందరికీ కస్టమరే దేవుడిరావు బాబు ఆ విషయాన్ని గుర్తించండి అని ఆయన స్లోగన్ ఒకటిచ్చారు హీ నీడెడ్ గివ్ దట్ స్లోగన్ బికాస్ కస్టమర్ ఈజ్ ట్రీటెడ్ సో బ్యాడ్లీ ఇన్ ఇండియా ఎనీవే వీడు ఉండగానే వీడిని పక్కన తోసేసి ఒక పని మనిషాలు అయితే పని పెళ్ళాడు వస్తాడు గోడో ఇంత చీపులు పుట్టుకొస్తాడు ఇంతే ఉంటుంది ఇంత ఉండదు ఆ చేతు ఇంతే ఉంటుంది అది కూడా ఇలా ఇలా తుడిచేసి వీడి మీదకే తుడిచేస్తాడు ఆ తుక్కు దోగర అంత ఫుట్పాత్ మీదకి వచ్చేస్తుంది ముందు షాపులోంచి ఫుట్పాత్ మీద కూడా సగం ఫుట్పాత్ తుడిచేసి ఆ మిగిలిన సగం మీద లేకపోతే మొత్తం వాడి షాపుకున్న ఫుట్పాత్ అంతా తుడిచేసి రోడ్డు మీద పోసేసి వాళ్ళు లోపలికి వెళ్ళిపోతాడు మీరు ఆ దుమ్ము అంతా తట్టుకుని తుమ్ములు తుమ్ముకుంటూ అక్కడ నిలబడి ఉంటే ఒక ఆ తర్వాత వాడు ఏం చేస్తాడంటే అగరబత్తి వెలిగిస్తాడు అగరబత్తి వెలిగించి కుబేర యంత్రానికి గల్లా పెట్టికి పూజా తీసేసి అప్పుడు వీడికి వేసేసి ఓరీ యూస్లెస్ స్పెలో నువ్వు ఎందుకు వచ్చేదో అడుగుతాడు అంటే బ్రెడ్ ప్యాకెట్ కోసం వచ్చాడు అక్కడ ఉండి తీసుకోవాలి వాడు రాడు అక్కడ నుంచి అక్కడ అక్కడెక్కడో ఉంటుంది బ్రెడ్ ప్యాకెట్ కొంత దూరంలో పికిటా ట్వంటీ రూపీస్ మొన్న పొద్దు చూడు పొద్దున్నే ఐసా బాతే మత్ కర్ణ దిస్ ఈజ్ హౌ దే ట్రీట్ ఎట్ ఎ కస్టమర్ ఈ కిరాణా మచ్చంట్లు అలా ఉంటారు ఏమై ఎగ్జాజరేటింగ్ ఎ పోయిట్ హ్యాజ్ సమ్ లైసెన్స్ టు ఎగ్జాజిరేట్ అతిశయోక్తి కూడా ఒక మెసేజ్ని పంపించడానికి అతిశయోక్తిని కవులు వాడుకుంటారు ఒక మీడియం కింద వాడుకుంటారు అతిశయోక్తిని వాడుకుంటారు ఈ ఈ భవనము అంతరిక్షమనే ఆకాశం అనే కాగితం మీద గీతలు గీస్తోంది అంటారు ఇల్లిఖి అంటే ఎక్కడో బాగా ఎత్తుగా ఉందని చెప్పడానికి వచ్చిన పాటలు కాబట్టి ఏదైనా ఒక టెన్ పర్సెంట్ అతిశయోక్తి ఉన్నప్పటికీ ది పాయింట్ ఈస్ వెరీ అన్కస్టియస్ బిహేవియర్ ఉంటుంది స్వచ్ఛ భారత్కి విరుద్ధంగా బిహేవ్ చేస్తారు మనం అలా ఉండకూడదు మన పరిసరాలని మనం శుచిగా పెట్టుకోవాలి మన అంతటా మనం కాగితాన్ని అలా రోడ్డు మీద పారేయకూడదు అది వేస్ట్ బేస్కెట్లో వేస్తూ ఉండాలి మన పరిసరములను శుచిగా పెట్టుకోవాలి భారతదేశంలో ఇంటి లోపల శుచిగా పెట్టుకుంటారు చుట్టూ పరిసరాలని చెడ వాడు చేస్తారు లెటరింగ్ చేసి వాటి శౌచాన్ని చెడగొడతారు విదేశాలలో అమెరికా వెళ్ళారనుకోండి వాళ్ళు ఇంట్లో అంతా కూడా గబ్బిలాలు కంప కొడుతూ ఉంటుంది బయట మాత్రం పరిసరాలు దివ్యంగా ఉంటాయి ఇంట్లో కిచెన్లోకి వెళ్తే నిన్న మొన్న డిషెస్ ఇంకా అలాగే పడున్నాయి వాష్ చేయకుండా అలాగే ఆ ఇల్లు తుడిచి ఎంతకాలం అయిందో అలా ఉంటుంది ఇల్లు ఏమీ శుచిగా ఉండదు కానీ అవుట్ సైడ్ మాత్రం లాన్ను అవి కూడా ఎలా పడితే అలాగా టిప్ టాప్ కండిషన్లో ఉంటాయి కాబట్టి బెస్ట్ ఆఫ్ ది బోత్ బాహ్య బాహ్యమును స్థితిగా పెట్టుకోవాలి ఆంతరమును స్థితిగా పెట్టుకోవాలి ఇది ఫిజికల్ క్లీన్లీనెస్ శంకర్లు ఏమంటారు చూడండి శౌచం ద్విధం ఈ స్థితిగా ఉండడం అన్నది రెండు రకాలు ఈ శౌచమును స్పిరిచువల్ క్వాలిటీస్లో వేశారు మీరు గమనించారో లేదు స్పిరిచువల్ క్వాలిటీస్లో మీరు దీన్ని మన దేవాలయాల వాళ్ళు కూడా దీన్ని గమనించాల్సి ఉంటుంది ఇప్పుడు కంచిలో కామాక్షి టెంపుల్కి వెళ్తే చుట్టుపక్కల వాతావరణం చాలా చాలా కష్మలంగా ఉంటుంది కలుషితంగా ఉంటుంది అలా దేవాలయం లోపల కూడా కొబ్బరికాయలు కొట్టి చోటు ఎలా పడితే అలా ఉంటుంది అయ్యి గలు ముసిరిపోతూ ఆ కొబ్బరికాయ ఎక్కడ పడితే అక్కడ పారేసేసి అసలు దేవుడికి కొబ్బరికాయ కొట్టడం విషయంలో సమాజంలో ఒక సుధార్ రావాల్సిన అవసరము గలదు అలా కొబ్బరికాయని నేల నేసుకుట్టేయటం రోడ్డు మీద కొట్టేయటం రాతి మీద కొట్టేయటం ఇదంతా కూడా చాలా హాంగ్ అది చాలా అశాస్త్రీయము తప్పు కొబ్బరికాయని మీరు కొట్టదలుచుకుంటే అక్కడ గిన్నె పెట్టుకోవాలి రాయి పెట్టుకోవాలి ఈ రాతి మీద కొట్టి నీళ్లు పడకుండా గిన్నెలో పడి మీరు కొట్టాల్సి ఉంటుంది అలా ఎక్కడ పడితే అక్కడ నీళ్లు పరపోసేయటం లేకపోతే ఇలా నిలబడి ఇలా కొబ్బరికాయ కొట్టడం ఇలాంటి వేషాలన్నీ కూడా ఈ దేవాలయాల్లో వీళ్ళు చేసేటువంటి పుంట వివేషాలు ఇన్ని అండి ఈ కొబ్బరికాయల దగ్గరికి వచ్చేప్పటికి మరీ అధ్వాన్నంగా వంద కొబ్బరికాయలు కొడతాను నూట ఒక్క కొబ్బరికాయ కొడతాను అని ట కొట్టేస్తా ఉన్నాం కొబ్బరికాయలు అవి ఎక్కడ అక్కడ కొబ్బరి ముక్కలు ఆ ఆ పదార్థము అది ఎక్కడ అక్కడ మట్టిలో పడి ఇక్కడ అక్కడ కొంతమంది పిల్లలు అవి ఉంటే శరం కన్నా చే ఆ ముక్కలను పిల్లలు ఏరుకుంటారు శరము హోనా చేయాలి ఐసారి అలా చేయకూడదు చాలా తప్పు కాబట్టి దేవాలయాలు శుచిగా ఉండాలి కర్మ చేసే ప్రదేశం శుచిగా పెట్టుకోవాలి మేము కర్మ చేస్తున్నాం కాబట్టి శౌచం ఉండక్కర్లేదు కొబ్బరికాయ కొడుతున్నాం కాబట్టి శౌచం ఉండక్కర్లేదు అని చెప్పేసి ఇటువంటి ధోరణి చాలా తప్పుది కాబట్టి స్వచ్ఛ భారత్ నేను ఆయన కృపనంట స్వచ్ఛ భారత్ అందుకోసం గట్టిగా చెప్తున్నాను మరోలా అనుకోకండి దేవాలయాల్లో స్వచ్ఛ భారత్ రావాలి మన సో ఈ శౌచము ద్విధము రెండు రకాలు అంటున్నారు ఏమిటది మృజ్జలకృతం బాహ్యం బయట ఉండే శౌచం దాన్ని మృతంటే సబ్బు అని అర్థం మృత నా పుస్తకంలో నేను వాడు మట్టి శంకర్లు మట్టి అన్నారని వీడు మట్టి దాసాడు శంకర్లు మట్టి దాసని వెళ్ళి మట్టి దాసుని కాలంలో ముళ్ళుతాడు కాలమే మట్టి దాని మీద ఇదో మట్టి వీడు ముళ్ళంత మట్టి ఏమండి తర్వాత స్కిన్కి ఏదో ప్రాబ్లం వస్తే అప్పుడు ఏదో దుశ్చర్మ భవతి అదేదో కుజదోషం వల్ల స్కిన్కి చేంజ్ పడే కుజదోషం వల్ల స్కిన్ పడే వీడతాస్తుంది ఇలాగా ధర్మాన్ని సూపర్ స్పెషల్స్తో నింపిడు చేసి పెట్టాడు విజదోషం వల్ల చర్మం పడవుతున్నారు అవునండి మా ఆత్మశాస్త్రంలో అలా చెప్పాడు ఇదో నేను ఇప్పుడే నేనే చెప్పాక దుష్చర్మ భలాంటి వేషాలు వేయకూడదు శుచిగా ఉండాలి శుచిగా ఉండాలి మృతంటే స్తబ్బు స్టబుతో స్నానం చేసి సబ్బుతో తోముకుని నీళ్ళతో స్నానం చేసి అలా ఉండాలి అది బాహ్య శౌస్ మృజ్యల కృతం బాహ్యం దేహం శుచిగా ఉండాలి వస్త్రములు శుచిగా ఉండాలి కొన్ని ఈ ఆర్థడాక్స్ సర్కిల్స్లో మడి అనే ఒక మాట ఒక మడి అనే వస్త్రం కడతారు అది మురికి కప్పు కొడుతూ ఉంది పేరు అది దాన్ని సరిగింది అట్టుకోసం ఈ అగ్గిపొ గీసి పెడితే ఇటువంటి ఎందుకంటే ఒక జనరేషన్స్ నుంచి అది ఉరికిన అలాగా ఎకములేట్ చేసుకుంటూ ఉంటుంది అంటే అది అంటుకోతుంది దాని ఏదో పేరు పెడతాడు అది మాది అంటాడు ఇది చక్కగా ఇటుకి ఇస్క్రీ చేసిన వస్త్రం కట్టుకుని వస్తే నువ్వు పాచి పక్కన కూర్చోకుంటాడు దూరంగా కూర్చోబెడతాడు నేనంటాను అసలు వీడిని వింజాగా కూడా వేసి బయట పారేసే వాడిని ఏం నల్ల కింద పారేయాలి వాడిని ఈ వస్త్రము వీళ్ళు నేను ఈ స్వచ్ఛమైన వస్త్రం వాడిని అక్కడ కూర్చోబెట్టాలి నిజం చేయాలి చెప్పాలంటే కాబట్టి ఈ అవివేకము ఎంత లోతుగా ఉంటుందంటే ఏది అశుచియో అది శుచిగా ఏది శుచియో అది అశుచిగా భాషిస్తూ నేను ఇవాళ కొంచెం ఏదో కొంచెం కాస్టిక్ మూడ్లో ఉన్నట్టు ఉన్నాను మీరు ఏమనుకోకుండా కొంచెం ఊపిలు పట్టుండి కాస్టిక్ కొడాలి అంటే కాస్టిక్ మూడ్ కొంచెం అదే ఏదో ఒక ఫిజికల్ డిస్టర్బెన్స్ ఏదో ఉండి ఉండాలి కాబట్టి ఇంత కాస్టిక్గా ఎందుకు ఉంటుంది సో వేరు వెతిని సో శౌచము శుచిగా ఉండాలి చుట్టుపక్కల వస్త్రం ఉండాలి మన చుట్టుపక్కల పరిసరాలు ఇల్లు చుట్టుపక్కల పరిసరాలు అంతా శుచిగా పెట్టుకోవాలి నేనే అశుచి చేయకూడదు తర్వాత ఇది బాహ్యశౌచం ఇంకా ఆంతరశౌచం ఆంతరశౌచం ఆయన డెఫినేషన్ చూస్తే మీరు ఆశ్చర్యపోతారు ఆంతరం ఆభ్యంతరం చ మనోబుద్ధ్యోహ నైర్మల్యం మనసహ నైర్మల్యం అనలేదు గమనించాలో లేదు మనసహా నైర్మల్యం అనలేదు మనోబుద్ధ్యోహని ద్వివచనం ద్వివచనం వేసి సమాసం చేసి ద్వివచనం వేసి చెప్తున్నారు అంటే మనస్సు బుద్ధి రెండు కూడా నిర్మలంగా ఉండాలి మనస్సు అంటే సంకల్పము బుద్ధి అంటే ఆ సంకల్పమునకు మూలమునందని వాసన అలా తీసుకోండి సంకల్పం శుద్ధంగా ఉండాలి ఆ సంకల్పం ఏ బుద్ధి నుంచి ఏ వాసనా సముదాయం వాసనల యొక్క ముద్ద దానికే బుద్ధి పేరు ఏ వాసనా సముదాయం నుంచి సంకల్పం పుడుతుందో అది కూడా శుద్ధంగా ఉండాలి అంటే ఏంటంటే ఇప్పుడు సమయం సందర్భం లేకుండా కనపడ్డదల్లా నోట్లో వేసుకోవాలి అనేటువంటి సంస్కారం ఉందనుకోండి అంటే జిఫ్ఫ మీద ఏ రకమైన నియంత్రణ లేకుండా చిరుతిళ్ళకి అలవాటు అనే సంస్కారం ఉందనుకోండి అది బుద్ధి చిరుతిళ్ళు అలవాటు అన్నది బుద్ధి ద స్నాకింగ్ హ్యాబిట్ తరీది బుద్ధి అది వీడి బుద్ధి లోపల ఆ వాసన ఉంటుందన్నమాట వాడు మా అమ్మవారి చోట ఉంటాడు ఆ లోపల ఆ వాసన ఉంటుంది ఈ లోపల మెరపగా విజ్జీలు కనపడతాయి వెంటనే ఇది కొనుక్కు తినాలి అని నిర్ణయం కలుగుతుంది ఒక ఆయన మెరపకా బిజ్జీలు పిచ్చుకుంటున్నాడు హాస్పిటల్లో విజిట్కి వెళ్ళాడు ఎవరికో ఆపరేషన్ అయితే సర్జరీ అయితే చూడడానికని వెళ్ళాడు వెళ్తూంటే ఆ హాస్పిటల్కి వెళ్ళి చోట ఫుట్పాత్ ఉంటుంది ఆ ఫుట్పాత్ మీద మిరపకాయ విజ్ఞలు తయర్చి సాధిస్తున్నాడు ఒక ఆయన ఎక్కడ ఉంటాయి అక్కడ ఆ మెడపకా విద్యలు పది రూపాయలకి మూడు వీడు పది కాగితం పడేసి ఆ మూడు సో ఇలా ప్యాక్ చేసుకుని వెళ్ళాడు లోపలికి వెళ్ళి హాస్పిటల్లోకి వెళ్ళి అక్కడ ఈ విజిటర్ కూర్చునే స్థానం ఉంది అక్కడ ఆ పేషెంట్ తోటి అబ్బా ఉన్నావని మాట్లాడి అక్కడే వీడి మెరుపుగా విద్యలు ఆ పేషెంట్ పెద్దనే ఆ మంది ఇక్కడెందుకు ఆవిడకేమీ జిఫాచాపల్ ఏం ఉండే అన్నమాట కాదు పేషెంట్ సర్జరీ అయిన పేషెంట్కి మెరుపుగా విద్యలు ఎందుకు దిప్పా చాపల్యంతో అనలేదు అది సందర్భం కాదేమోనని అంటే అది స్థానం కాదేమోనని ఇక్కడ తినందుకు బయటకు వెళ్ళి తినచ్చిన దాని దాగా అంటే ఇతగానికి ఇంత కూడా కోపం వచ్చింది వీళ్ళు ఉంటారు అక్కడ ఆ మిరపగా బిడ్జీ అనేటువంటి సంకల్పం ఏదైతే అది మనస్సులో ఉండే కాలుష్యం అసలు హాస్పిటల్కి వచ్చినప్పుడు మెరపకాయ విద్యలు కనపడగానే పది రూపాయలు పది రూపాయలు మూడు పది రూపాయలు మూడు అంటూ ఉంటాడు వాడు ఇటువంటి వాడి కోసమే వాడు అరుస్తూ ఉంటాడు ఆ అదుపు ఆ శ్లోగన వినపడని వెంటనే పది రూపాయలు తీసి కొనిసేయడం అనేటువంటిది బుద్ధిలో ఉండే కాలుష్యం ఇలా ఉంటాయి మనో అలా ఉండకూడదు తినడానికి సమయం సందర్భం స్థానం చూసుకోవాలి ఆ అంతే తప్ప ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది అలా తింటూ ఉండకూడదు అలాగే ప్రసాదం కూడా ఇప్పుడు ఇదిగో సత్యనారాయణ ప్రసాదం అని ఇప్పుడు పంచిపెట్టేశారు మీకు తినే టైం కాదండి ఇప్పుడు ఏం తింటారు ప్రసాదం అయితే మాత్రం సపోజ్ మీరు నాకు ఇచ్చారనుకోండి ప్యాక్ చేసే వన్ గంట నేను తర్వాత డిన్నర్తో పాటు నాట్ నా ఇది నాకు ఇప్పుడు ఆరు గంటలకి సంధ్యా సమయంలో తింటారండి అలా పంచిపెట్టేస్తూ ఉంటే డిన్నర్స్తో ఉంటారా అనికేదైనా సమయం సందర్భం ఉండాలి ఆఖరిగా ఉంటే పర్వాలేదు సో అన్నీ అన్నీ చూసుకుని నోట్లో వేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి నేను ఉంటే ఆహారపల అలవాట్ల గురించి కొంత ప్రస్తావిస్తూ ఉండడం ఇది ఫ్యాట్ విష అందుకోసం నేను ప్రస్తావించాను కాలుష్యం అంటే మరో కాలుష్యం మరో కాలుష్యం ఏం చెప్తాం ఆహార పొల అలవాట్ల గురించి చెప్తే దట్ అప్లైస్ టు ఎవరి థింగ్ ఓకే కాబట్టి మనస్సులో బుద్ధిలో ఇటువంటి కాలుష్యము లేకుండా చూసుకోవాలి అని ఆయనే దృష్టాంతం చెప్తున్నారు మాయా రాగాది కాలుష్యా భావ మాయా అంటే మోసము కపటము అసత్యము వీటన్నిటికీ కలిపి కంబైన్డ్గా మాయా అని పేరు మోసం చేయడం కపట ధోరణి కలిగి ఉండడం అసత్యం చెప్పడం ఇదంతా మాయా రాగము అంటే అటాచ్మెంట్ ఇంకా అటాచ్మెంట్ మెరుపుగా విద్యలో దృష్టాంతం దానికి సరిపడుతుంది విధంగా విద్యులు ఉంటే అటాచ్మెంట్ వీడికి కాబట్టి పదికి మూడు పదికి మూడు అంటే ఏమిటి పదికి మూడు విధ అలాగా అయితే లెటర్స్ గోల్డ్ గేట్ అంటే సో దాన్ని రాగము అంటారు అలా ఆదిశబ్దం చేత ద్వేషము సో ఎవడమో ద్వేషిష్టం ఉండడం ఇటువంటి శత్రుభావము ద్వేషభావము కలిగి ఉండడం ఇటువంటివన్నీ కూడా కాలుష్యములు అంతఃకరణమునందలి కాలుష్యములు బాహ్యమునందలి కాలుష్యము చెడ్డది అంతఃకరణముందని కాలుష్యం మరింత చెడ్డది అటువంటి కాలుష్యము లేకుండా మనం చూసుకోవాలి దాన్ని ఈ అంతఃకరణ బాహ్య కాలుష్యం అయితే మీరు ఫిజికల్గా కష్టపడి ఏదో కొంత వర్క్ చేసి దాన్ని నిర్మూలించాల్సి ఉంటుంది అదే అంతఃస్కరణ కాలుష్యమైతే ఇది కాలుష్యం ఇది కాలుష్యము అని మీరు గుర్తుపట్టి మీరు మనస్సుని శోధించి మనస్సుని పరిశీలించి ఇదిగో ఈ మనస్సులో ఈ చలనము గలదు ఇది కాలుష్యము అని మీరు గుర్తుపడితే ఆ మనస్సు శుద్ధమైపోతుంది దాని గురించి అంతకంటే ఏం చేయనక్కర్లేదు దేహానికి సబ్బు ఎలాగో మనస్సుకి అవేర్నెస్ అలాగ అవేర్నెస్ అంటే తన మనస్సులో కాలుష్యాన్ని తాను గుర్తించుత గుర్తించి దానిని పరిశీలించుతా ఇదిగో ఇది కాలుష్యము అని తన మనస్సుని తాను పరిశీలిస్తూ ఉండాలి బీ అవేర్ ఆఫ్ యువర్ మైండ్ ఆ మైండ్ యొక్క మూమెంట్ని పరిశీలిస్తూ ఉండడం అప్పుడు మీకు ఇది ఫలానా ఇది కాలుష్యము అని అలా ఒకటి రెండు సార్లు ఆ కాలుష్యం తొలగిపోతుంది క్రమంగా క్షీణించి పోతుండవు తలతో ఆ విధంగా మనస్సుని శుద్ధంగా పెట్టుకోవాలి కాబట్టి ఇది రెండు విధముల శౌచము ఈ శౌచాన్ని ఆయన ఏదేదో డాక్టర్లు లేకపోతే హాస్పిటల్లో పనిచేసే వాళ్ళ కోసం చెప్పలేదండి అందరి కోసం అందులో స్పిరిచువల్ క్వాలిటీస్లో వేశారు శౌచాలు కాబట్టి దేవాలయంలో పనిచేసే వాళ్ళందరూ కూడా ఆ దేవాలయాన్ని స్టిచ్గా పెట్టుకోవాలి మనం బిర్లా టెంపుల్ అది వాళ్ళు స్టిచ్గా పెట్టుకుంటారు వాళ్ళ దగ్గర నేను గమనించింది ఏంటంటే స్టిచ్ఛిగా పెట్టుకుంటాను కొబ్బరికాయ కొట్టేస్తానని చెప్పేసి అక్కడికి వెళ్ళిపోయి అలాగే చేసేసి ఇక్కడ కొట్టేసి అక్కడ కొట్టేసి అలాంటి వేషాలు లేనివ్వండి అసలు కొబ్బరికాయ కొట్టద్దని ఏదో పెట్టాలి వాళ్ళు కొబ్బరికాయ ఎందుకు కొబ్బరికాయ కొట్టడం ఎందుకు హనుమంతు హనుమంతులు చదువు కొబ్బరికాయ కొట్టడం ఎందుకు కొబ్బరికాయ కొట్టే ఇంటికి పట్టుకెళ్ళి ఆ కొబ్బరికాయని ఇంటికి పట్టుకెళ్ళి జాగ్రత్తగా కొబ్బరికాయ కొట్టేటువంటి పద్ధతి ఒకటి గో టు యూట్యూబ్ యూట్యూబ్లో హౌ టు బ్రేక్ కోకోకోనట్ అని మీరు టైప్ చేస్తే అది వస్తుంది ఆ వీడియో వస్తుంది దానికి ఏం చేయాలంటే ఆ హెడ్ మీద ఉన్న ముచికి తీసేయాలి తీసేసాక క్లీన్గా పెట్టుకోవాలి తర్వాత షాప్ ఎడ్జీ ఉన్నటువంటి ఒక మెటల్ రాడ్ స్టీల్ రాడ్ తీసుకుని ఆ మూడు చిల్లులు ఉంటాయి ఆ మూడు చిల్లులో ఒక చిల్లుని ఇలా ట్యాప్ చేస్తే అది కూడా అప్పుడు రెండో చిల్లును కూడా ట్యాప్ చేసి ఇలా గిన్నెలోకి తిరగేస్తే ఆ లోపల ఉన్నటువంటి నీరంతా గిన్నెలోకి వచ్చేస్తుంది దాన్ని ఇది కలెక్టర్ ఓకే అప్పుడు ఈ షార్ట్ పెడ్జ్ ఉన్న దాన్ని తిరగేస్తే హ్యాండిల్ ఉంటుంది అది కూడా హెవీగా ఉంటుంది అది ఈ సెంటర్ ఈ షార్ పెడ్జితో సెంటర్లో ఇలా గీత గీసి ఆ షెల్ మీద ఇది తిరగేసి తిరగేసి కొట్టుకుని టక్ టక్ టక్ అలా కొడితే సరిగ్గా రెండు ముక్కలు అవుతుంది లోపల నీళ్లు ఉన్నప్పుడు మీరు కొట్టితే అది ఇటు చలా చెదరవుతుంది ఆ నీళ్లు దాన్ని సరిగ్గా పగలనివ్వవు నీళ్లు తీసేసినప్పుడు కొడితే కరెక్ట్గా రెండు ముక్కలు అవుతుంది మరి మీరు కూడా కొంచెం కేర్ఫుల్గా కొట్టాలి అప్పుడు ఆ రెండు ముక్కలు పక్కన పెట్టుకుని ఒక చాక్ తీసుకుని ఆ చాక్తోటి ఆ సెంటర్ నుంచి ఎల్జీ వరకు ఇలాగ గీత గిరి గీసి ఒక ఆర్చ్ ఆర్క్ ఆర్క్ అంటారు ఏఆర్సి ఆర్క్ కింద తీసి చిన్న ఆర్క్ ఆ చాక్ తోటి ఆ ఆర్క్ని జాగ్రత్తగా తెల్లగించి తీసి పక్కన పెట్టుకోవాలి అప్పుడు చిన్న ప్రవేశం వచ్చింది అప్పుడు ఆ చాక్తోటి ఇలా ఇలా అంతా తిరిగితే మొత్తం ముక్కంతా మీ చేతిలోకి వస్తుంది ఆ షెల్ని పక్కన పెట్టుకోవాలి అప్పుడు రెండో షాల్ ఒకసారి వీడియో చూడండి ఊరికే దేవాలయాలు గడిపోయి కొబ్బరికాయలను అలా పగలు కొట్టేస్తూ ఇలాంటి వేషాలు పద్ధతి కాదు అది శౌచంగా ఉండాలి కొబ్బరికాయన అలా అలా కొట్ట సో బిర్లా టెంపుల్లో దీసై నోటీసులు ఇలా కొడతారని నా మీరు కొబ్బరికాయలు కొట్టద్దు అని ఏదో రూల్ పెట్టి వాళ్ళు దాన్ని శుచిని డిస్టర్బ్ చేయనివ్వరు దేవాలయాల్లో దే హ్యావ్ టు థింక్ శుచిగా చేసుకోవాలి పాలాభిషేకం పెయ్య నెయ్యాభిషేకం ఇలాంటి పేర్లు పెట్టి మొత్తం అంతా కలగా పలకం చేసి వేగలు వాళ్ళు ఇట్లా చేసి అలా చేయకూడదు ఏ పని చేసినా అది శాస్త్రీయమైన పని అవి ఉండాలి దానికి విధి ఉన్నదా ఉన్నది అయితే చేసే ప్రక్రియ ఇతి ఇటీ ఇతి కర్తవ్యత అంటారు దానికి ఒక ఆ పద్ధతి ప్రకారం చేయాల్సి అది